కాదన్న వారికి వారి కర్మమే సాక్షి ఏ దిశ చూచిన మాకు ఇతడే సాక్షి వేదాల సత్యమవుటకు విష్ణుడు మత్స్య రూపమై ఆదట తెచ్చి నిలిపెది ఆదికర్మములు సత్యమౌటకు బ్రహ్మాయగాన పోదిపోనీతడు యజ్ఞభోక్తౌటె సాక్షి అదే బ్రహ్మము సాకారమౌటకు పురుష సూక్తము ఎదుట విశ్వరూపము ఇది సాక్షి మొదల నుండి ప్రపంచమును తథ్యముగుటకు పొదిగొన్న యాగములే భువిలో సాక్షి వెరసి జీవేశ్వరుల భేదము కలుగుటకు పొరి బ్రహ్మాదుల హరిపూజలే సాక్షి ఇరవై దాస్యాన మోక్షమిచ్చునీతడనుటకు వరమిచ్చే శ్రీవెంకటేశ్వరుడే సాక్షి